తర్వాత వాచిక హింస మీరు ఇతరుల మనస్సు గాయపడి ఇట్లా మాట్లాడారు అనుకోండి అది వాచిక హింస అవుతుంది మీరు ఒకవేళ చెప్పినట్టు సత్యము కావచ్చు మీరు అన్నమాట సత్యమే అవ్వచ్చు సత్యమే అయినా ఇతరుల మనస్సును గాయపరిచే మాట మాట్లాడితే అది వాచిక హింస ఆగదు దాన్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక కాయిక హింస అంటే ఎవరినైనా మనుషుల్ని మీరు చెట్టు తోసేశారు లేదా కొట్టారనుకోండి అది హింస తర్వాత పశువులను కట్టెతో కొట్టారనుకోండి అది హింస అవుతుంది తర్వాత అక్కడ చీమలోనే ఉన్నాయని తెలిసి కూడా టక్ టక్ టక్ గూట్లతో నడిచి వెళ్ళిపోయి వాటిని అన్నిటికీ తొక్కేసి అనుకోండి తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా అది హింస అవుతుంది తర్వాత చెట్టు చీమలన్నీ బరికేశారనుకోండి ఆకులు కోసా పువ్వులు కోసే పువ్వులు జాతరకు వస్తే పర్వాలేదేమో నాకు తెలీదు సో యూహ్ టు థింక్ అబౌట్ పువ్వులు కూడా కింద పడ్డ పువ్వులు తీసుకుంటే సరిపడుతుంది ఆకులు కూడా కింద పడ్డ ఆకులు తీసుకుంటే సరిపడుతుంది పత్రం పుష్పం ఫలం తోయం కదా పత్రం ఒక్క పత్రం చాలు ఆ ఒక్క పత్రము చెట్టు నుంచి పైకి ఆ కళ కింద పండు ఉంటే తీసుకోండి పుష్పం కూడా అలా తీసుకో పండు కూడా తీసుకోండి సో తోయం గురించి హింస లేనేది కాబట్టి చెట్టు నుంచి తీసుకునే పత్రము పుష్పము ఫలము ఈ మూడు ఇప్పుడు స్వంత వినియోగానికి తీసుకునే సందర్భంలోనూ చాలా సెన్సిబుల్ గా ఉండాలి సెన్సిటివ్ గా ఉండాలి అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఆ వీలైనంత మటుకు చెట్టుకి చెట్టుని కొట్టడము నరకడము ఇత్యాదులు సుతరాము లేకుండగా ఆ ప్రయత్నం చేయాల్సి పువ్వుల విషయంలో ఈశ్వరునికి సమర్పించే పువ్వుల విషయంలో కూడా చాలా సెన్సిటివ్గా ఉండాలి చాలా సున్నితంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ పువ్వుని మనం పోయటం అవసరమా ఎందుకు తిన్నమడిన పువ్వు తీసుకుందాంలే అని ఆ లెవెల్లో ఉండాలి ఇంతకీ మనస్సు అనే పుష్పాన్ని వికసించిన మనస్సు వికసించిన హృదయము అనే పుష్పమును ఈశ్వరునికి సమర్పించమని సమర్పిస్తే అది సర్వోత్తమైనది శాస్త్రం ఎప్పుడూ ఉన్నది సమర్ప్యైకం చేత సరస్సు ఉమానాథత్ మనస్సు అనే పద్మమును ఒక్కదాని ఒక్క పద్మ మనస్సు పద్మమును ఆ నీకు సమర్పిస్తే సరిపడుతుంది అక్కడ సరస్సులో ఏవో నాలుగో ఐదో పద్మాలు వికసించి ఉన్నాయనుకోండి ఆ సరస్సులో గడ గడ ఒకటి పట్టుకుని వాటిని తీకేసి దేవుడికి సమర్పించక్కర్లేదు మనస్సు అనేటువంటి పద్మమును సమర్పిస్తే సరిపోతుంది కాబట్టి అంతటి సెన్సిటివ్ గా ఉండి హింస అనేది జీవితంలో లేకుండా చూసుకోవాలి అహింస భాష్యాల అహింస అహింసం అందుకే ప్రత్యయంలో మార్పు ఓరకం ప్రత్యయానికి అహింస అవుతుంది ఇంకోరకం ప్రత్యయానికి అహింసనం అవుతుంది దానికి అర్థము ప్రాణి అపీడనం ణులను పీడించకూడదు రాణులకు పేడను కల పేడ కలగకుండా చాలా ఎక్కువ జాగ్రత్తను తీసుకోవాల్సింది చాలా ఎక్కువ ఒకసారి ఏమైందంటేదో ఆఫ్రికన్ ఫారెస్ట్ లో ఆఫ్రికాలో ఏదో ఫారెస్ట్ లో టిపో కొటానస్ అనే జంతువుని చూడడానికి వెళ్తున్నాం జీప్ లో పిప్పో కొటానస్ అది నీళ్లలోనే ఉంటుంది అలాంటి ఒక హోల్ వాటర్ హోల్ ఉంటుంది ఆ వాటర్ హోల్ లో నీళ్లలో ఉంటుంది నీళ్లలో అలాగా హాయిగా ఉంటుంది అది రోజంతా నీళ్లలోనే ఉంటుంది అది ఉన్నట్టు కూడా మీకు కనపడదు చిన్న స్పౌక్ కింద పైపు స్పౌక్ వస్తుంది ముక్కులాగింది దాని నుంచి గాలి విడిచిపెట్టినప్పుడు పెద్ద జలపాతంలాగా వస్తూ అది హిప్పో పెద్ద జంతువు ఆ హిప్పో ఉన్నటువంటి వాటర్ హోల్ ఒకటి ఉంది మైలు రెండు మైళ్ళ దూరంలో ఉంది ఆ జీప్ వెళ్తుంది ల్యాండ్ డ్రోవరో జీపో మామూలు కార్లు వెళ్ళలేము జీపే వెళ్తూ జీప్ వెళ్తూ మా జీప్ డ్రైవర్ ఏం చేశాడు సడెన్ గా బ్రేక్ వేసాడు ఎందుకంటే ఒక ట్రైన్ ఫ్యాన్స్ వెళ్తున్నాయి ఈ కథ నాకు బాగా ఇష్టం నేను చెప్పు ఉంటాను ఒక ట్రైన్ ఆ ఫ్యాన్స్ అంటే పెద్ద పెద్ద చీమలు అడవిలో చీమలు ఉంటాయి ఆ చీమలో ఒక ట్రైన్ గా వెళ్తున్నాయి ఇప్పుడు మేము అవతల వైపు వెళ్ళాలి ఎలాగా జీప్ పానిస్తే పోనీ వచ్చు కాపీ కాపీ దిగాం ఆ ట్రైన్ ఫ్యాన్స్ అది కూడా చూడదు కదా ఎక్కువ చూసినట్టే దీన్ని చూడమైంది ఇప్పుడు ఏం చేయాలి ఆ ట్రైన్ అలా పోతాం అతను అడిగాను ఎంత టైం పడుతుంది ఈ వేళ అవ్వదని అలా ఉంటుంది చాలా ఉంటాయి లక్షలు కోట్లు సేవలు ఉంటాయి ఈ అవదు జీప్ పానిద్దాం పోనీ మీరు పోనిమ్మంటే పోనిస్తాం మేము వెళ్ళలేదు వెనక్ ఎందుకంటే ఈ జీప్ వెళ్ళింది అంటే ఆ యాండ్స్ ఏవో కొన్ని నలిగిపోయి చచ్చిపోతాయి ఆ ట్రైన్ ని మీరు డిస్టర్బ్ చేసే పద్ధతి లేనే లేదు ఎలా డిస్టర్బ్ చేస్తారు ఎవల కొన్ని లక్షలు చీమలు అలా పోతూ ఉంటారు హౌ కెన్ యూ స్టాప్ ఒకవేళ దాన్ని మీరు స్టాప్ చేశారనుకోండి అది కూడా హింస అవుతుంది అవి చలా చెదరైపోతాయి ఆహారాన్ని వెతుక్కుంటో బయలుదేరాయో వాటికి ఏదో ప్రయోజనం ఉంటుంది వాటిని డిస్కర్బ్ చేయొచ్చు ఇప్పుదేముంది టీవీలో చూడొచ్చు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో చూస్తే అయిపోయింది అందుతా మేము ఆ చెప్పు డాన్సర్ చేసుకుని వెనక్కు వచ్చేసి ఎందుకు చెప్పానంటే ఆ డ్రైవర్ అంత సెన్సిటివ్ తన ఆఫ్రికన్ అయినా అంత సెన్సిటివ్ లైఫ్ గడ అంత సెన్సిటివ్ గా ఉండడం మన వల్ల క్షేత్రానికి పేడ కవిద రాదు అలా ధర్మాన్ని పాటించాలి బుద్ధుడు ఆయన ధర్మాన్ని చెప్పి సాధన చెప్పేవాడు మీరు ఈ సాధన చేయండి అని చెప్పేవాడు దాంట్లో మొట్టమొదటి అహింస చెప్పేవాడు అహింస వద్దు పరపేడనము వద్దు అని చెప్పేవాడు అలా చెప్పే దాంట్లో భాగంగానే మీరు భోజనం నిమిత్తం పశు పక్షి ఆదులను అని కూడా చెప్పారు ఎందుకంటే ఆ రకమైన ప్రాక్టీస్ సమాజంలో ఉండేది ఇప్పటికీ ఎలాగో ఉన్నది అప్పుడు కూడా ఉండేది ఎవరో కొద్ది మంది పర్టికులర్గా వెజిటేరియన్ ప్రాక్టీషన్స్ తప్పించి మిగతా ఏదో కొద్ది మాంసాహారాన్ని రక్షించేవారు ఆయన కాలంలో కూడా అందుకోసం ఆయన పర్టికులర్గా పరిగెత్తారు కష్టం ఏమిటంటే ఈనాడు బుద్ధిస్ట్ కంట్రీస్ మీరు చూసినట్లయితే థాయిలాండ్ జపాన్ చైనా ప్రతి బుద్ధిస్ట్ కంట్రీలోనూ 100% పర్సెంట్ నాన్ వెజ్ తింటారు ఏటో ఆశ్చర్యం హండ్రెడ్ పర్సెంట్ ఆ మాంసాన్ని తినే దాంట్లో కూడా కనబడిన ప్రతి ప్రాణిని సంహరించి ఆ మాంసాన్ని తినడం ఎనీథింగ్ దాల్ సమ్ ఫోర్ లెగ్స్ ఈజ్ వర్త్ హ్యావింగ్ ఎస్ ఎ డిష్ అనే ధోరణిలో అది బుద్ధిస్ట్ కనిపిస్తున్నారు చాలా విదూరమైన విషయం ఇండియాలో కూడా ఇండియాలో భగవాన్ బుద్ధుడు పుట్టాడు అహింస పపంజలి మహర్షి అహింసను చాలా గట్టిగా చెప్పాడు ఇండియాలో కూడా చాలా హింస ఉండడము చాలా దురదృష్టకరమైన విషయం ఆహారం నిమిత్తం హింస కూడా పరిహరిస్తే మంచిది ఆహారం కోసం చేసే హింస ఏ ప్రయోజనం లేకుండా చేసే హింస రెండు హింసల్లోనూ ఏ ప్రయోజనం లేకుండా చేసే హింస చాలా నికృష్టమైనది మహాపాపం ఆహారం కోసం చేసే హింసకి కొద్ది గొప్ప జస్టిఫికేషన్ ఉన్నది ఎందుకంటే ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారము అని ఏదో భగవంతుడే అలా పెట్టాడా అన్నట్టుగా అనిపిస్తుంది లోకాన్ని చూస్తే ప్రకృతిని చూస్తే కాబట్టి ఏదో వీళ్ళు తినం కోసమే ఈ మేకల్ని పక్షుల్ని వీళ్ళు భగవంతులు సృష్టించేదేమోనే సరే కానీ అని దాన్ని అడ్జస్ట్ అవ్వచ్చు కానీ వినోదం కోసం చేసే హింస ఖాళీగా ఉండి చేసే హింస సెన్సిటివిటీ లేకపోవడం చేతను చేసే హింస సుతరాము క్షమించరానిది ఇదనికే వేదాంతాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు మనసుకు చాలా దూరంలో ఉండడము అత్యావశ్యకము శాంతి క్షాంతి అంటే సహనము ఈ సహనం అనేది ఎలా ఉండాలంటే ఇతరులు అపరాధము చేసినప్పుడు సహించేటువంటి లక్షణం అది చాలా ప్రధానమైన లక్షణం అంతర్ముఖత్వానికి అది గుర్తు ఇతరులు అపరాధం చేసినా కూడా సహికుత శంకరులు ఏమంటారు చూడండి పరాపరాధ ప్రాప్తూ అవి క్రియా అంటే ఇతరులు వస్తాడు వాడు వాడు ఒకడు వాడు వాడితో పాటుగా అపరాధం కూడా వచ్చింది అపరాధ ప్రాప్తం వాడు వచ్చి అంటే అపరాధంతో సహా వస్తాడు ఏదో అపరాధం చేస్తాడు ఏదో తప్పుగా మాట్లాడుతుంది ఆ తర్వాత అవకతవకగా ఏదో చేష్ట చేస్తారు అపరాధం చేస్తారు కొంతమంది చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు చాలా అపరాధాన్ని చేస్తారు అప్పుడు ఆ అపరాధం చేసినప్పుడు కూడా మనస్సు నందు వికారము లేకుండా చాలా కష్టం చాలా కష్టం మనిషి చాలా అధికంగా చాలా బాగా అంతర్ముఖుడైతే మాత్రమే అలా ఉండగలుగుతారు లేకపోతే ఇతరులు చేసిన అపరాధముల ఎలా ఎంతో కొంత మనిషి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు దాన్ని ప్రొటెస్ట్ చేయడము తిరగబడము ప్రతీకారమును చేయుట ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటాడు సో అది ఏమీ చేయకుండా అలా సహించేయడం అనేది అది దాల్ క్షాంతి ఈ సందర్భంగా మీకు ఇద్దరు ఫిలాసఫర్స్ యూ మీకు నేను మనవి చేస్తాను కాల్ స్కాయ్ అనే ఒక ఫిలాసఫర్ రష్యా ఫిలాసఫర్ రష్యన్ ఫిలాసఫర్ పోయిట్రన్ ఫిలాసఫర్ నైపాల్ పేరున్నారా నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చినట్టున్నారు నైపాల్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ ఆడిజిన్ ఫ్రం మహామాస్ నుంచి అక్కడి నుంచి వచ్చేదైనా క్యారిబియన్ నుంచి ఇండియన్ ఆడిజిన్ ఇక్కడ నుంచి క్యారింబియన్కి అంటే వెస్టిండీస్కి అక్కడికి గాయానా మొదలైన చోట్ల చాలా మంది ఇండియన్స్ వెళ్ళారు నేను తెలుసా అక్కడ ఒక యాభై ఇండియన్స్ ఉంటారు మీకు తెలుసా సూర్యనేమ్ అనే దేశము ఆ దేశంలో భాష హిందీ హిందీ అక్కడ స్టేషన్స్ రాజభాష హిందీ సో గయానా గయానా ఒక దేశం కలదు యాభై శాతం హిందువులు ప్రెసిడెంట్ భరత్ జగదీష్ ప్రెసిడెంట్ ఇండియన్స్ వెళ్ళారు అక్కడికి పదిహేడో శతాబ్దంలో వెళ్ళారు అది కూడా ఎలా వెళ్ళారంటే బీహార్ నుంచి వెళ్ళారు వలస వర్కింగ్ క్లాస్ పీపుల్ వలస ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ రాజ్యం ఉండేది బ్రిటిష్ వాళ్ళు గయానా అని పాలించేవాళ్ళు గయానా రవి అస్త్రం తన సామ్రాజ్యం కదా అంటే అటు సౌత్ అమెరికాలో గయానా బ్రిటిష్ శాస్త్రాల్లో ఉంది ఇటు ఇండియా బ్రిటిష్ శాస్త్రాల్లో ఉండేది గయానా అంతా కూడా చెరుకు తోట అంతా చెదుపు తోవట్లేదు ఈ మూలం జాములు అంటే అంతా చెందుతలేదు నేను గయానాలో ఉన్నా కొద్ది రోజులు అక్కడ ఆశ్రమం అది ఉంది సో అక్షర అక్షరాత్మానం దాని ఓ మహాత్ముడు సో ఆయన ఆత్మానం చేస్తే వెళ్ళారు గాయానాలో హిందువులు యాభై హిందువులు ఉంటారు ఎనివే సో ఈ గాయానా హిందువులను ఎందుకు తీసుకెళ్ళారంటే అక్కడ ఈ చెరుకు తోటలు చెరుకు తోటల్లో పనిచేయడానికి కూలీలు కావాల్సి వచ్చి ఈ బీహార్లో చాటింపు వేశారు ఏమైనా కూలీలు చెరుకు తోటల్లో పనిచేసే కూలీలు కావాలి మంచి మంచి జీతాలు అవి అని చాటింపు వేశారు వస్తారా అంటే వీళ్ళు అడిగారు ఎక్కడా అంటే బ్రిటన్ అయితే వస్తామన్నారు కానీ ఆ సౌత్ అమెరికా అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు సౌత్ అమెరికా బ్రిటన్ అంటే వీళ్ళు పరిపాలించే వాళ్ళు బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అక్కడికైతే వస్తా ఉంది అప్పుడు వాళ్ళు ఇన్ని పని అయితే బ్రిటన్ నుంచి చెప్పారు చెప్పు షిప్ బ్రిటన్ అయితే ముప్పై రోజులు పడుతుంది సౌత్ అమెరికా గయానా అయితే నలభై రోజులు పడుతుంది ఇది నలభై రోజులు పడుతుంది ఏమిటంటే ఇంత ఆలస్యం అవుతుంది సముద్రంలో గాలి అది మనకి విరుద్ధంగా ఉండడం చేత ఆలస్యం అవుతుంది అని చెప్పారు వీళ్ళందరినీ గయానాలో దింపారు దిపి ఇదే బ్రిటన్ నుంచి అది ఘతం కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఎవండికాయ్ నైపాల్ ఈ నై పాల్ అక్కడి నుంచి వచ్చారు అర్థమైనా మీకు ఇండియన్ ఆరిజిన్ మ్యాన్ నై పాల్ కాల్ స్కాయ్ నైపాల్ వాళ్ళిద్దరు కూడా ఇండియాని బాగా ట్రావెల్ చేశారు ట్రావెల్ చేసి నైపాల్ అన్నాడు ఇండియన్ సొసైటీ ఈ సభ ఎందుకంటే ప్రభుత్వ అధికారులందరూ ఎవడూ డ్యూటీ చేయరు అయినా కూడా జనులు సహిస్తారు రోడ్డు మీద ట్రాఫిక్కి బరి అడ్డంగా వస్తుంది అయినా కూడా సహిస్తారు దాన్ని చుట్టూ కానీ బరి అసలు మీదకి రాకుండా ఉండే ఉపాయం గురించి ఆలోచించారు తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ కాపేసి స్తంభాలు వేసేసి పందిరు వేసేసి మ్యారేజ్లో లేకపోతే పూజ చేస్తూ ఉంటాడు చూస్తుంటే అరే రోడ్డు మీద చేయకూడదు రాసేయండి అని ఎవడో అనడు కూడా అనడు ఎవడో ప్రొటెస్ట్ కూడా చేయడు అందరూ పక్క రోడ్ లో కూడా పోతారు తర్వాత కార్ లో వెళ్తూ ఉంటే ఎదురుకుండా వస్తూ ఉంటాడు వాడు అటువైపు వెళ్లాల్సిన వాడు ఇటు వచ్చేస్తూ ఉంటాడు అరే యువర్ నాట్ సపోజ్ టూ డ్రైవ్ అన్ దిస్ సైడ్ డ్రైవ్ దట్ సైడ్ పో అని ఎవరు చెప్పడు వాడు వీడే తప్పుకుంటాడు వాడు వెళ్ళిపోతూ ఉంటాడు Asian society it has lost the capacity to protest. So what did he look like when you went back and生活? He has taken back half of it. He wore some very severe attacks on Nepal. Some of youw часть of spa last night. I do reverse attack in India. I'm Russian. Chinese life havekeyed up many many spiritual people in this world. ఎంత స్పిరిచువల్ అంటే ప్రభుత్వాధికారులు తమ కర్తవ్యాన్ని చేయకపోయినా క్షమిస్తారు రోడ్డు మీద బరిలలు ఇటుతో ట్రాఫిక్ మీద కూడా క్షమిస్తారు సహిస్తారు ప్రభుత్వం రోడ్లు వేయకపోయినా కూడా సహిస్తారు తప్ప ప్రొటెస్ట్ చేయరు వీళ్ళంత స్పిరిచువల్ పీపుల్ సృష్టిలో ఎవరు లేరు ఐ లవ్ దీస్ పీపుల్ అని కాల్స్ టాయి రాసే మీకు ఈ రెండింటిలో ఏది నచ్చింది నాకైతే టాల్ స్థాయి రాసింది నచ్చింది కాబట్టి ఒక ఇండివిజువల్ లెవెల్లో యూఆర్ దేర్ నేను సొసైటీ గురించి సెంటర్ చేయకుండా మీ గురించి మీరు చూడాలి మీకు ఇతరుడు మీ ఎడవ అపరాధం చేసినట్లయితే వాట్ ఈజ్ దట్ యూ వాంట్ టు డూ యూ వాంట్ టు ప్రొటెస్ట్ డూ వాంట్ ఫైట్ అండ్ డూ వాంట్ అబ్జార్బ్బిట్ అండ్ రిమైన్ అన్క్రియా అంటే మనస్సులో మనస్సులో కల్లోల పడకుండా అంటే కొంతమంది ఏం చేస్తారు ఫైట్ చేస్తారు కొంతమంది మైండ్ లో ప్రొటెస్ట్ చేస్తారు కొంతమంది తమలో తాను కుత కుతలాడిపోతారు పైకి దాంట్లో ధైర్యం లేక కొంతమంది కొంచెం క్యూమిడ్గా ఉంటారు కొంచెం తెలిసిగా ఉంటారు కొంతమంది చాలా చాలా ఔట్ గోయింగ్గా చాలా పొగరుగా ఉంటారు మనుషులు స్వభావాల్లో భేదాలు ఉంటాయిగా నివసం పహిల్ వాళ్ళు కూడా కొంచెం కిరికీగా ఉండొచ్చు బక్క వాడు ఎగిరి ఉంటాడు అది స్వభావాన్ని బట్టి కాబట్టి ఒక అపరాధం జరిగినప్పుడు ఈ ఫైట్ ఎగెన్స్ట్ ఈ ప్రొటెస్ట్ ఫైట్ చేయడు ప్రొటెస్ట్ చేయడు త్వరలో తాను మాత్రం కుటుంబతలాడిపోతావు ఈ దేశం ఏమైపోతుంది నాశనం అయిపోతుంది అని అలాగే కంగారు పడిపోతావు మనస్సు అంతా చెడగొట్టేసుకుంటూ ఉంటాయి ఈ మూడు కూడా అన్స్పిరిచువల్ వరల్డ్ అవ్వచ్చు న్యాయబద్ధము కావచ్చు కరెక్ట్ కావచ్చు ధర్మాధర్మముల మీమాంస కాదు వేర్ ఆల్ వరల్డ్ బహిర్ముఖ దృష్టి ఆ మూడు కూడా బహిర్ముఖత్వమే అవి క్రియ ఒక చిరునవ్వుతో ఆశీర్వదించేసి తన తను నిర్ణికారముగా ఉండిపోవుతా అది ఒక గొప్ప గుణము శాంతి శాంతి అలా చిరునవ్వుతో ఉండిపోవుతా అభ్యాసం చేస్తే బాగుంటుంది అభ్యాసం చేయాలి ఆ అభ్యాసం చేస్తే దాంట్లో ఉన్న మహిమ మీకు అనుభవానికి వస్తుంది దాన్ని ఏం స్పందించడం కష్టం ఆ అనుభవానికి తెచ్చుకుంటేనే బాగుంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే చిన్న చిన్న అపరాధములు ఉంటాయి అవి మీకు తెలుస్తాయి తెలిసినా కూడా మీరు అలా సగించే అలా సగించేస్తూ ఉంటారు ఇంట్లో కొడుకు కూతురు భర్త భార్య ఏవో అపరాధాలు చేస్తూ అబద్ధం చెప్తారు అయితే చెక్తి చేయకుండా స్వతంత్రంగా చేసేస్తారు అలాంటి అపరాధాలు మనకు కనపడతాయి చేస్తారు చేసినా కూడా అలాగా కామ్గా ఉండిపో అపరాధం తెలుసు కూడా సహించేది ఎందుకంటే అల్టిమేట్ గా ఈ సంసారం అనేది నిత్య ఎన్నో రియాలిటీ టు ఆల్ దిస్ ఇది సినిమా లాంటిది సంసారం ఇప్పుడు సినిమాలో ఓ దృశ్యం ఇలా ఉండాలా అలా ఉండాలా అని ఎలా ఎలా ఉన్నా సినిమాలో ఆ డైరెక్టర్లు ఇలా పెట్టేది సీను ఇలా పెట్టకూడదు అలా పెట్టాలని మీరు పెరిగేటట్లుగా మంచి సీన్తో తీసాడు అనుకోండి క్యా ఫరక్ పని వాళ్ళ ఎందుకంటే అది సినిమా కదా దాంట్లో స్వప్న సదృశము కళ్ళ దాంట్లో ఈ సీన్ ఇలా ఉంటేనేవితే ఆ సీన్ అలా ఉంటుంది అనేది అలాగే ఈ జీవితం అనేది ఒక స్వప్నము వంటిది కాబట్టి జీవితంలో ఘటనలు అనుభవానికి వచ్చేటువంటి నానాత్మము ఇదంతా కూడా కళ్ళ ముఖ్య అది సత్యం తాను ఆత్మనిష్ఠుడై ఉండుతయే సత్యం కాబట్టి తాను అంతర్ముఖుడుగా ఉండాలి అపర జనులు అపరాధం చేసినప్పుడల్లా మీరు ఎగిరి కొడుతుంటే మీరు బహిర్ముఖులుగా ఉండిపోతారు తప్ప మీరు అంతర్ముఖత్వాన్ని నేర్చుకోలేరు ఒకప్పుడు అంటే ఆ రోజుల్లో ఈ కొత్తగా వచ్చిన రోజుల్లో అంటే సెవెంటీస్తో అప్పుడు టీవీలో ప్రోగ్రాం వచ్చింది ఆ ప్రోగ్రాం పేరు ఏమిటంటే మిస్సెస్ రజనీ అనే ప్రోగ్రాం ఈ రజనీ అనే ఆమె ఏ ఏ అపరాధం ఎక్కడ ఉన్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాం ఆ ప్రోగ్రాం యొక్క తాత్పర్యం ఏంటంటే వీరందరూ కూడా బహిర్ముఖులుగా ఉండాలి ఉండలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం చూసి ఆ రజని ఆదర్శంగా తీసుకుని మీరు అందరూ కూడా అలా ఉండండి అదే కదా ప్రోగ్రామ్ యొక్క తాత్వ్యం అదే కదా కాబట్టి ఇన్ వన్ సెన్స్ దట్ ప్రోగ్రామ్ హ్యాస్ వ్యాలిడి దానికి ఉండే లాజికల్ స్ట్రక్చర్ ఉన్నది అదంతా కూడా తెలియజేటంతో పెట్టింద కానీ ఆ సందేశం కూడా గలదు మీరు ఆ సందేశాన్ని స్వీకరిస్తే మీరు మంచి బతిర్ముఖులుగా తయారవుతారు తప్ప అంతర్ముఖత్వానికి తిలోదకము ఇచ్చినట్లే అవుతుంది ఆలోచించండి కాబట్టి అది క్షాంతి పరాపరాధ ప్రాప్త అవిక అకామడేట్ చేసేటం అపరాధం చేస్తూ ఉంటాడు అయినా అకామిడేట్ చేయడం అంటే మీరు బోధిస్తే తప్పు లేదు మీ మనస్సులో వికారం అనేది పెట్టుకోకుండా అకామిడేట్ చేయటం క్షాంతి అంటే అకామడేషన్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు అకామడేట్ యు అకామడేట్ సో చూడండి నేను ఒక ఒక వాక్యం గుర్తొచ్చింది రవీంద్రనాథ్ ట్యాగూర్ని గీతాంజలి అనే ఒక మహాగ్రంథము కాదు దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చాను గీతాంజలి దాంట్లో ఆయన రవీంద్రనాథ్ టాగూర్ అంటాడు నా మాటల్లో చెప్తున్నా ఎందుకంటే నేను ఆయన కంటస్థం కదా వేద మంత్రాలు కంఠస్థం చేసినట్టుగా యువర్ గుడ్ ఈజ్ స్పోకన్ యాజ్ ఈవిల్ అంటే మీరు మంచిత మంచితనంతో చేసిన దానిని దుష్టమైనదిగా చిత్రిస్తారో మెన్ మీలో లేని దోషములను మీకు ఆరోపిస్తారో జస్ స్పీక్ ఇల్ లఫ్ యూ తర్వాత మీ సెన్సిటివిటీని హత్య చేస్తారో మీ యొక్క ఆ సెన్సిటివ్ ఫీలింగ్స్ ని ఖాతరు చేయకుండా వాటిని ఆఘాతం కలిగిస్తారో అతి సందర్భముల ఎందు మీరు వారిని క్షమించి వీరు చిరునవ్వుతో ఉండగలిగితే అది ఏ గొప్ప విజయము దిక్తరీ అనే పేరుతోటి ఉంటుంది మీరు గితాంజలి అనే గ్రంథంలో దట్ ఇస్ విక్తరీ అనే పేరుతోటి బొయంస్ ఉంటాయి బొయంస్ అంటే పేరాల పేరాల పేరాలుగా ఉంటాయి గీతాంజలి యొక్క స్టక్ కాబట్టి విజయం ఏమిటి జీవితంలో విజయం అంటే ఎదరవాడు అపరాధం చేస్తే వాడిని వాడిని పనిష్సేస్తే అది కాదు విజయం వాడు అపరాధం చేసిన అలా కాముగా నిర్వికారముగా సహించగలుగుతా అది విజయం మిమ్మల్ని పరాచికాలు ఆడేయడనుకోండి నేను నిర్వికారముగా సహించగలుగుతా మిమ్మల్ని మోసం చేసి ప్రయత్నం చేసేదనుకోండి సహించగలుగుతా అది ఈ క్షాంతిహేను మీరు అనొచ్చు ఈ క్షాంతి వల్ల ఉపయోగం ఏమిటది చూడండి లౌకికమైన ఉపయోగం ఏమీ ఉండదు ఏమీ ఉండదు పైగా మీకు లౌకికంగా కొంత ఇబ్బందులు కూడా ఎదురవచ్చు కాబట్టి లౌకిక ప్రయోజనం కోసం మనం దాన్ని పాటించటం తెలివి తక్కువ అవుతుంది ప్రయోజనం ఏమిటంటే అంతర్ముఖత్వం కాబట్టి మీరు చూసుకోవాలి మీరు లౌకికంగా ఉండాలనుకుంటున్నారా అంతర్ముఖంగా ఉండాలి బహిర్ముఖంగా ఉండాలంటే ఎవడైనా అపరాధం చేసినప్పుడు అలా వాడి మీద కోర్టులో కేసు ఒకటి అరెస్ట్లో ఉండాలి అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జీ చేయండి మీరు నన్ను అవమానం చేశాడు అని పోలీస్ స్టేషన్లో కేసు కొట్టారు మీరు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగి పరువు నష్టం దావా అంటారు విన్నారు పరువు నష్టం దావా ప్లేసెస్తో ఉండడం అయితే కలగుచ్చుకు బారు డబ్బులాడ్ నేను అలాగ ఉండి బహిర్ముఖంగా ఉండి మీ శక్తి మీ రైట్స్ కోసం మీరు యుద్ధం చేసేస్తూ ఉండడం యు వాంట్ బి లైక్ దాట్ యు ఆర్ వెల్కమ్ చూడ బట్ మీరు బహిర్ముఖులుగా మిగిలిపోతారు మీరు అంతర్ముఖత్వం యొక్క ఆ ఇంటిమేషన్ ఆ పొడ మీకు తెలియ అనుభవానికి రావాలి అంటే ఈ క్షాంతిని మీరు చాలా ప్రేమగా అభ్యాసం చేస్తే చాలా బాగుంది అపరాధిని క్షమించి సహించుట నింది కాని ఉంది మంచిది ఆర్జవం ఆర్జవము అంటే ఎన్ననైన స్వభావము కలిగి ఉంది మన మీరు ఏమనుకోనుంటే ఒక మాట చెప్తారా మీరు అమెరికా బ్రిటన్ బ్రిటన్ ఏమో నాకు పరిచయం లేదు యూరోప్ ఇత్యాది స్థలానికి వెళ్ళినట్లయితే అక్కడ సోషల్ లైఫ్ మోరర్లెస్ హూత్ఫుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ఇండియన్ సొసైటీలో సోషల్ లైఫ్ చూసినట్లయితే చాలా డివిఎస్ గా ఉంటుంది డీవీఎస్ అన్ట్రూత్ఫుల్ ఎవడు సత్యం పాలకుడు అన్ట్రూత్ఫుల్ గా ఉంటుంది తర్వాత మోసపూర్వకంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను న్యూస్ లో ఒక ఐటెం చూసా బొంబేలో పదిహేను అంతస్తుల బిల్డింగ్లో పదిహేను అంతస్తులు బిల్డింగ్ మొత్తం ఇరవై అంతస్తులు ఐదు అంతస్తులు ఆ పైన ఇంకో పదిహేను అంతస్తులు వాటి ఫ్లాట్స్ కట్టేసి అందరూ ఫ్లాట్స్ కొనేసుకున్నారు రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి ఆ ఫ్లాట్స్ కి తమ కొడుకులకి కూతులకి ఇల్లును కూడా రాసేసి రిజిస్టర్ కూడా ఇప్పుడు ఏమనైంది నిర్ధారణ అయిందంటే అవన్నీ ఇల్లీగల్ మరి ఇల్లీగల్ అయితే పది సంవత్సరాల నుంచి వాటి వాటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎలా ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఎలా ఇచ్చారు డ్రైనేజ్ కనెక్షన్ ఎలా ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటే అర్థమేమిటి ఇల్లీగల్ అయినా రిజిస్టర్ చేసేయొచ్చు ఇల్లీగల్ అన్ని సర్వీసెస్ అన్ని తీసేసుకోవచ్చు దేనికి ఇవ్వాల్సిన లంచం దానికి ఇచ్చింటోపోతే మీరు చార్మినార్ కూడా మీ పేరు మీద రిజిస్టర్ చేసేవచ్చు ఒక అతను ఎఫిడవిట్ పట్టుకొచ్చాడు పార్లమెంట్ లో చూపించాడు ఆ అఫిడవిట్ ఏంటంటే బెంగళూరులో పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ ప్యాలెస్ ఏదో ఉన్నాయి అది తన పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా ఏదో ఎఫిడవిట్ సౌటి అయితే చార్మినార్ తన పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా ఈ చార్మినార్ వీరికి నేను అమ్మడమైనది అనేదో అఫిడవిట్ నోటరైజ్డ్ అఫిడవిట్ పట్టుకొచ్చి అంటే అర్థమేంటి సత్యము అక్కర్లేదు మీరు నోటరీ సర్టిఫికెట్ కావాలంటే సత్యంతో సంబంధం లేదు ఆ నోటరీ పది ఇరవై ఐదు రూపాయల స్టాంపు పేపరు నోటరీ కాదు సంతకము ఆ స్టాంపు స్టాంపు చేప ఉండాలి గట్టిగా దాంట్లో ఉన్నది సత్యమే నాట్ ఇంపార్టెంట్ సో సోషల్ లైఫ్ అంత జీవియస్ గా ఉండడము అంత అసత్యప్రధానంగా ఉండడము చాలా దురదృష్టకరమైన పరిమాణం కేవలము ఈ కారణం చేతనే భారతదేశము డెవలపింగ్ ది కంట్రీగా మిగిలిపోయినవి డెవలప్ కాకపోవడానికి కారణము ఇవి ఏ అమెరికాలో రాంచర్ ఉన్నాడు రాంచర్ అంటే పశువు పశు పోషకుడు పశువులను పాలిస్తాడు అక్కడ పశువులు అంటే బర్రెలు ఉండవు అమెరికాలో బర్రెలు ఉండవు ఏం బర్రెలు ఉన్నాయి వాటి అన్నింటినీ చంపేశారు వాళ్ళు దుస్తులు మొత్తానికి పాలకి గోవులే మీకు గోక్షేరం కావాలంటే ఇండియాలో దొరకడం కష్టం అభిషేకం చేసుకోవాలంటే గోక్షీరం ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయి అన్ని గద్రిపాలే దొరుకుతాయి అక్కడ అమెరికా వచ్చారంటే మీ రోజులు కావాల్సింది అభిషేకం చేస్తాం ఎందుకంటే పాలు అంటే ఆవుపాలే వెరీ ఇంట్రెస్టింగ్ సో ఈ ఆవు ఆవులు ఉంటాయి వెయ్యి ఆవులు ఐదు వందల ఆవులు అలా ఉంటాయి రానిచ్చారు అతను ఒక హోటల్ చేయించి రోజు మార్నింగ్ థౌజండ్ లీటర్స్ మిల్క్ సప్లై చేయాలి దట్ ఈస్ ది ఎగ్రిక్ వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్ లో థౌజండ్ లీటర్స్ పెద్ద కంటైనర్ లో థౌజండ్ లీటర్స్ మిల్క్ నింపేయటము అది డ్రైవ్ చేసుకు వెళ్ళి ఆ హోటల్ జయన్ కాయటం దట్ ఈస్ ది ప్రాసెస్ అలాగే చేసుకోవాలి ఆ ర్యాంఛికి మేనేజర్ మన ఇండియన్ ఇండియన్స్ ఉన్నారు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లీటర్స్ మిల్క్ కలెక్ట్ అయింది లీటర్స్ తక్కువ పడి కంపడా యజమానుడు ఇండియా థౌజండ్ లీటర్స్ పంపించేటువంటి అగ్రిమెంట్ అదే ఫిఫ్టీ లీటర్స్ తక్కువైందే అని పాపం అతను మలబుల్లాలు పడుతున్నాడు ఏదో ఫిఫ్టీ లీటర్స్ తక్కువైంది ఇలా అది ఫిలప్ చేయగలుగుతామా లేకపోతే తక్కువగానే పంపించాల్సి ఉంటుందా అని మలబొల్లాలు పడుతున్నాడు అంటే వాళ్ళ ఇండియా అన్నాడు ఇట్ వెరీ సింపుల్ ఈజీ సాల్వ్ చెక్ చేశాడు నువ్వు ఇంత దుఃఖి తీసుకుంటున్నావు వెరీ రెడీలీ ఇట్ కెన్ బి సాల్వ్ ఇంత ఇప్పుకోవాల్సిందేం లేదు దాంట్లో అన్నాడు అంటే వాడు ఆహా అలాగా ఈ మేనేజర్ చాలా మంచి బ్రైక్ ఐడియా ఏదో చెప్తాడేమో అనుకున్నాడు అనుకుని ఏమిటి చెప్పు అని చాలా ఉత్సాహంగా అడిగాడు వీళ్ళు కలిపితే సరిపడుతుంది నైన్ ఫిఫ్టీ లెటర్స్ ఆయన ఫిఫ్టీ లెటర్స్ పోనీ పోగా చెప్తే అతను ఏం చేశాడంటే చూడు ఈ కారణంగానే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రెండు వందల అరవై సంవత్సరాలు పాలించారు అండ్ నవ్ ఐఎమ్ గివింగ్ యూ ఎ వార్నింగ్ అండ్ ఐ విల్ సబ్మిట్ దట్ వార్నింగ్ ఇన్ రిటర్న్ టు యూ ఆ అకౌంట్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నీకు రిటర్న్ గా నీకు వార్నింగ్ ఇస్తా ప్రస్తుతం నీకు నేను నర్బల్ వార్నింగ్ ఇస్తున్నా ఇఫ్ యు ఎవర్ ఎవర్ ప్రపోజ్ సచ్ ఎ కరప్ట్ థింగ్ యూ విల్ బి డిస్మిస్డ్ ఫ్రం సర్వీస్ విత్డియట్ ఈ వార్నింగ్ మీకు ఇంకో గంట పోయాక అకౌంట్స్ వాళ్ళు వచ్చాక లెటర్ హెడ్ మీద నేను సైన్ చేసిస్తాను నేవర్ రైట్ తీసుకైందని చెప్పారు డిస్మిస్ చేయలేదు లేకపోతే ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేసినా కూడా ఆశ్చర్యపడలేదు మీరు అడగచ్చున్నాను కాబట్టి సొసైటీ అలాగే ఉంటున్నా ఎస్ ఈ సొసైటీ ఈజ్ లైఫ్ వాళ్ళు కూడా లా వైలేట్ చేసేటప్పుడు వైలేట్ చేస్తారు కానీ ంత అసత్యప్రధానమైనటువంటి సోషల్ లైఫ్ ఉన్నది అసత్యం ఉంటుంది కానీ సత్యము ఇస్తే బేసిక్స్ పరిశోధ మన సొసైటీలో ఎలా ఉంది సత్యం ఉంటుంది కానీ అసత్యము బేసిక్స్ పరిశోధ ఎలక్షన్ అయిన వెంటనే ఫస్ట్ అఫిడవిట్ అసత్యం ఫస్ట్ అఫిడవిట్ ఏమిటి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వీడు సమర్పించే ఫస్ట్ అఫిడవిట్ ఏమిటి ఎలక్షన్కి వీడు పెట్టిన ఖర్చు వీడు ఎఫిటివి సమర్పించాలి దానికి మళ్ళీ సిగ్నేచర్లు నోటలు అన్నీ ఉంటాయి అది సమర్పిస్తారు అది సమర్పిస్తేనే ఎంపీగా వీరు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంటుంది దాంట్లో వీడు అసత్యం చెప్తారు అంటే వీడు ఎంపీగా వీళ్ళు బ్రతుకు అసత్యంతో ప్రారంభం అవుతుంది ఎంతమంది ఎంపీలు అసత్యత ఆ అసత్యంలో ప్రారంభం అవుతుంది ఆలోచ మోర్ ఆర్ లెస్ ఆల్ సో ఇప్పుడు సో అసత్యం అనేది ఇది సచ్ ఏ కామన్ గ్రౌండ్ ఫర్ సోషల్ లైఫ్ అన్నట్టుగా ఉండడము చాలా దురదృష్టకరమైన విషయం అది మారితే కానీ భారతదేశము అది సూపర్ పవర్ లెవెల్కి రాదు అది మారుతుందని ఆశిస్తున్నాము మనం ఆశావాదులం కదా అది ఆర్జవం ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి మీరు మీరు నా గురించి ఒక రికమెండేషన్ చేయండి ఏం చెప్పారు అంటే ఫలానా వారికి కానీ నేను అన్నాను స్టూడెంట్ ఏం రికమెండేషన్ చేయమన్నారు ఈ గురించి నాకేమీ తెలియదు ఎలా రికమెండ్ చేస్తాను తిరిగిపోయినట్టు ఇదిగో బ్రోక్ షూర్ తీసుకొచ్చాను చదివి రికమెండ్ చేయాలి అంటే నేను అన్నాను చూడండి అలా రికమెండ్ చేయడం కష్టం అవుతుంది నాకు మీ గురించి బాగా తెలిసినట్లయితే నేను ఆ మాట చెప్పేస్తాను ఏమంటే ఈయన ఉన్నారు చాలా పండితులు సమర్థులు యోగ్యులు మీరు వీరిని కన్సిడర్ చేయండి అదేదో సెలక్షన్కి అని చెప్పడానికి నాకే అభ్యంతరం లేదు నా మాటకు విలువ ఉందని కనుక మీకు అనిపిస్తే నేను చెప్తాను కానీ ముందు నాకు మీరు తెలియాలి నాకు మీకు తెలియదు కాదండి మనం ఎప్పుడో కలిసాం కదా పదేళ్ల క్రితం పదేళ్ల క్రితం కలిశాం వచ్చే చూసాం తప్ప ఆయన ఎవరు న్యూ సో అయితే మరిప్పుడు మీరు ఏం చేస్తారు ఐఎం నాట్ గోయింగ్ టు రికమెండ్ యూ బికాస్ ఐ డోంట్ నో యూ కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఆర్జవం రుజువైన ప్రవర్తన సత్యము బేసిస్ గా ఉండే ప్రవర్తన ఇప్పుడు మీరు ఒక సత్యం చెప్పారనుకోండి యూ కెన్ ఫర్గెట్ ఇట్ ఆ ఫైల్ మూసేయచ్చు మీరు సత్యం చెప్పకుండా అసత్యం చెప్పారనుకోండి అప్పుడు ఆ ఫైల్ ఓపెన్ ఉంటుంది ఈ అసత్యాలను నిలబెట్టడం కోసం ఇంకో రెండు మూడు నాలుగు అసత్యాలు మీరు చెప్పాల్సింది చాలా హానికరమైన విషయం దీనివల్ల ఏమవుతుందంటే మనస్సులో సత్యం చెప్పినప్పుడు శాంతి ఉంటుంది అసక్తిని చెప్పినప్పుడు అశాంతి ఉంటుంది శాంతమైన మనస్సులోనే మీరు ఆత్మస్వరూపాన్ని అరేయగలుగుతారు అశాంతమైన మనస్సులో ఆత్మ అనే మాటకి కూడా తాగు ఉండదు మీరు దేహము అనారోగ్యంగా ఉండి మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు మీరు ఆత్మస్వరూపము తెలియదు నా శాంత మానసోవాపి నైన మాపత పదోపనిషత్తులో శ్లోకం మంత్రం అశాంత మానస్సుడు ఈ ప్రజ్ఞానముతో అంటే సూక్ష్మమైన బుద్ధితో ఈ ఆత్మస్వరూపమును పొందుతా అనేది అశాంత మానసుడు పొందుతా అనేది సంభవము కాదు కాబట్టి అంతర్ముఖత్వము మనకి ఉండాలి అంటే బాహ్యమునందు రుజు ప్రవర్తన ఉండవలేదు రుజు అంటే చిన్నమైన ప్రవర్తన ఫేర్ అండ్ ఫ్రాక్ అలా ఉన్నట్లయితే నీకు మనస్సులో శాంతి నెలకొని శాంతి నిలయమైపోతుంది అప్పుడు అటువంటి హృదయంలో ఆత్మస్వరూపము సరళముగా సాక్షాత్కరించును ఆర్ద్యవం శంకర ఆర్ద్యవం ఋదుభావ అంటే రుజువుగా నుండుక చిన్నగా అంటే ఏంటి ఇలా అప్రైతుగా నడిచి వెళ్ళాలని అలా కాదు ఈ రుజువుగా ఉండుట అనేది ఇట్స్ సౌండ్స్ లైక్ ఎ పాజిటివ్ క్వాలిటీ ఇట్ ఇస్ ఎ నెగిటివ్ క్వాలిటీ రియల్లీ ఏమిటి అవక్రత్వం వక్ర బుద్ధి లేకుండా వక్రబుద్ధి లేకుండా దీన్ని సైకాలజీలో కూడా చెప్తా సైకాలజీలో కాంగ్రుయన్స్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉన్నారు కాంగ్రుయన్స్ అంటే ఏమిటి వీరు దేనిని సంకల్పిస్తారో అదే కొలుపుతారో అదే చేస్తారు అది కాంగ్రుయన్స్ అంటే సంకల్పము మాత చేత మూడు ఒకే దిశలో ఉంటాయి దాన్ని అంతఃకరణ సిద్ధి అవక్రత్వము అంటుంటే సంకల్పించేది ఒకటి చెప్పేది మరొకటి చేసేది ఇంకొకటి ఇది వక్రత్వం ఒక లోపం ఉన్నది మనస్సన్యత వచస్యన్యత కర్మన్యత్ దురాత్మన అర్థమైందండి మనసి అన్యత్ మనస్సులో వేరొకటి మాటలో వేరొకటి చేతలో వేరొకటి మనస్సేతం వచస్యేతం కర్మణ్యేకం మహాత్మ మహాత్ములు దేనిని సంకల్పిస్తారో అదే చెబుతారు అదే చేస్తారు మీరు సంకల్పించినదే చెప్తే సత్యము సంకల్పించి చెప్పిన దాన్నే చేస్తే అది మోసము లేని ప్రభుత్వం మీరు సంకల్పించింది వేరు చెప్పింది వేరు అయితే అసత్యము చెప్పింది సంకల్పించింది కాకుండా మరొకటి ఏదో చేస్తే మోసము అభూ మోసము లోకంలో మోస చాలా అధికంగా ఉంటుంది మన జీవితంలో మోస ప్రవృత్తి మన దరిదాపులకి కూడా రాకుండా చూసుకోవాలి మీకు దృష్టాంతం చెప్తా చూడండి అంత ప్రాక్టికల్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఇరవై ఏళ్ల క్రితం మీకు పద్మనాభనగర్లో స్థలం ఉండేది అది అప్పుడు అమ్మేసా ఏదో డబ్బులు కావాల్సి వచ్చి అప్పుడు అమ్మేసా అమ్మేస్తే సడన్ గా ఆ స్థలం యొక్క ధర వెయ్య రెట్లు పెరిగింది అప్పుడు నాకు గజానికి రూపాయి కావాలా ఇచ్చారు రవిడు ఇప్పుడు గజం వెయ్యి రూపాయలు పలుకుతుంది అని వాడి దగ్గర వెళ్ళి ఎవరి మీరు నా దగ్గర గజానికి రూపాయి కావాలా కూడా కొన్నారు ఇప్పుడు మీకు గజవాది వెయ్యి రూపాయలు వచ్చింది కదా నాకెదనా మీరు ఇవ్వాల్సిందే అని వీడు అంటారు అడిగితే వాడు అలా ఎలా ఇస్తా ఉండే అప్పుడు అన్నారు కదా మీరు మొత్తానికి ఇదో పుష్టి ప్రారంభం సరే ఫోన్లన్నీ తీసుకోండి వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు తీసుకోండి అని వాడు ఇచ్చాడు అనుకోని వీడిని తెచ్చుకోస్తారు ఇదంతా కూడా వక్క్ర బుద్ధి అనబడుతుంది రుజు బుద్ధి ఎలా ఉంటుంది నేను అమ్మినప్పుడు ఏ సరికి ఇప్పుడు వాడు వచ్చి ఇదిగో నువ్వు అమ్మిన దాని వల్ల నాకు లాభం వచ్చింది నీకు కొద్దిగా ఇస్తున్నా తీసుకో అనిచ్చినా నాకు వద్దు అని తిరస్కరించాలి తప్ప లోకంలో లిటికేషన్స్ ఎన్ని ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళే లిటికేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన బేసిస్ నేను ఎన్ని ఇంటికేషన్స్ ఉంటాయని చూసిన వందకి తొంభై లిటికేషన్స్ అలాగే ఉంటాయి ముందు అమ్మేస్తాడు ఆ డబ్బందా కట్టు ఈ లోపల అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ధరలు నెయ్యి పెరుగుతాయి అన్నా నా భూమి వీళ్ళు ఆక్రమించేసారు నాకు కావాలని మొదలెడతారు వీళ్ళందరినీ ఈ అసత్య ఈ అసత్య అసత్య గ్రూప్నంతా పోగేసే రాజకీయ పార్టీ ఒకటి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళేం స్వాధీనం చేసుకున్నది వీళ్ళు అమ్మారు అమ్మి డబ్బులు తీసుకుని అదే ఖర్చు పెట్టేసే రాదు సో ఈ విధంగా సోషల్ లైఫ్లో వక్రత్వం అనేది సుతరాము తగదు అది ఎక్కువగా ఉంది ఒక దృష్టాంతంగా చెప్పాను నేను మనం వ్యక్తిగత జీవితంలో వక్రత్వం అనేది అసలు రూపాయలు నయా పైసంత కూడా ఉండరాదు అవక్రము అంత దీన్ని త్రికారణ శుద్ధి మనస్సు వాక్కు చేష్ట ఒకే స్ట్రైట్ లైన్ లో ఉండాలి మనస్సు వాక్కు చేష్ట అని అలా వంకర టెంకరగా ఉండరా వెల్కమ్ ఓం పూర్ణి నమద పూర్ణ నమ్మిదం పూర్ణ పూర్ణ నముద్య